ఉపమశ్రవస్తమ జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత హామశ్వన్వ్వోతు సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతే గురుపరంపరా ం సహనా సహనౌ భునక్తు సహ వీర్యం గరవావహై తేజస్వినీతముస్పుమా విద్విషావహై ఓ శాంతిశాంతిశ్శాంతి నవా అరేసర్వస్య కామాయ तत्र तत्रा भाष्यको तर वैराग्य इन लिस्ट केंटे आ मदलपी सर्वाद मदलपी మొదలుపెట్టి ఒక్కొక్కటి పైకి పైకి వెళ్తూ ఉంటే పైకి వెళ్ళి కొలది అవి మన హృదయానికి మరింత దగ్గరగా ఉంటాయండి అంటే మనల్ని మరింత గట్టిగా బంధిస్తూ ఉంటాయి అంటే మనం వాటి ఎందు మరింత దృఢమైన వైరాగ్యాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది తత్రతత్ర ఇష్టతరత్వా వైరాగ్యశ చూడండి తల్లి తండ్రి ఉంటారు మనకి చిన్నప్పుడు మన సంబంధం ఎక్కడ మొదలవుతుంది తల్లితో మొదలవుతుంది తల్లిని విడిచిపెట్టి ఉండలేను అన్నట్టుగా మొదలవుతుంది ఏమండి ఆ తర్వాత జీవితంలో బాగా ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో ఏదో వయస్సులో కొంచెం చిన్న వయస్సు కావచ్చు మధ్య వయస్సు కావచ్చు ఒకప్పుడు పెద్ద వయస్సు కూడా కావచ్చు తల్లి తల్లి పరమపదిస్తారు తల్లి స్వర్గస్థురాలు వీడు పెద్ద అది ఒక పెద్ద విషయంగా తీసుకోండి ఒకసారి అనిపిస్తుంది ఏదో హృదయంలో ఒక పెద్ద లోటులా అనిపిస్తుంది అలాగా అలా అనిపించి కొద్దిసేపు అనిపించిపోతుంది ఏ తల్లి విడిచిపెట్టి నేను బ్రతకలేననుకున్నాడో ఆ తల్లి యథార్థంగా పోయినప్పుడు ముందుకి నడుస్తాడు అక్కడ ఆగిపోడు జీవితం ముందుకు సాగిపోతూ ఉంటుంది కాబట్టి తల్లి ఎడల నీవు ఆసక్తిని పెంచుకోకు అని శాస్త్రం చెప్పక్కన్నా చెప్పదు కూడా మాతృదేవోభవ అనే చెప్తుంది తప్ప తల్లి మీద ఆసక్తి పెట్టుకోకు సో తల్లి అందరి ప్రేమ గురించి మాట్లాడదు ఇక తండ్రి తండ్రి పోయినప్పుడు కూడా అయ్యో మన పెంచి పెద్ద చేసినటువంటి తండ్రి పోయడమే ఒకంత క్లేశం కలుగుతుంది కానీ ఆ క్లేశం చాలా అల్పంగా ఉంటుంది తల్లి కంటే తక్కువ ఉంటుంది జనరల్గా చెప్తున్నా ఏదైనా కొంచెం ఇటు ఎక్సెప్షన్స్ ఉండొచ్చు కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఏదో పెద్ద లోటు అనిపిస్తుంది కానీ తత్కాలము చాలా తేలికగా అది పోతుంది ఆసక్తి పోతుంది నిజానికి తండ్రి పోయిన ఏదో కొద్దిగా దుఃఖిస్తారు ఆ మొన్నాటి నుంచి పండగ గారులు ఆ వాళ్లతో భోజనాలు అందరూ మరి ఆర్మి లేకవారు వాళ్ళ లాగట్టే ఈ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కలిసి కబుర్లు చెప్పేసుకుంటాం భోజనాలు చేసేస్తాం నాన్న ఏమిటి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు అని అప్పుడప్పుడు కొద్దిగా దాని గురించి కూడా చర్చ చేసుకుంటాం ఇంకా వ్యామోహంలో ఉన్నవాళ్ళు అయితే దెబ్బలాడుకుంటూ అది పూర్తి కాకుండానే పదకొండు పన్నెండు రోజులు పూర్తి కాకముందే దెబ్బలాట్లు ప్రారంభిస్తారు ఆస్తి గురించి ఇలా ఉంటారు మానవులు కాబట్టి తండ్రి గురించి కూడా పని కట్టుకుని చెప్పక్కర్లా ఇంకా ప్రారంభమవుతుంది జాయాపతి అక్కడ శురువు అయింది మొత్తం చర్చ అంతా కూడా మనిషి జీవితంలో భార్యా వియోగం వచ్చినప్పుడు వియోగం ఏ కారణమైనా చేతనైనా కావచ్చు దీనికోసం దేహత్యాగమే కనక్కర్లా భార్యావియోగం వచ్చినప్పుడు చాలా తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవించే అవకాశం ఉన్నది కారణము ఆసక్తి ఎక్కువ కనుక అలాగే భార్యకు కూడా భర్త వేయడల ఆసక్తి అధికంగా ఉంటుంది దీంట్లో ఈ ఉపదేశంలో పురుషుడికి ఉపదేశం ఎక్కువ ఎందుకంటే స్త్రీకి ఆసక్తి ఉంటుంది దుఃఖాన్ని సహించే శక్తి కూడా అధికంగా ఉంటుంది పురుషుడికి ఆసక్తి ఎక్కువే దుఃఖాన్ని సహించే శక్తి తక్కువ పరాధీనత ఎక్కువ సైకలాజికల్గా ఫిజికల్గా కూడా పరాధీనతే సైకలాజికల్గా కూడా పరాధీనతే కాబట్టి అక్కడ ప్రారంభమైంది చర్చ ప్రారంభం అది క్లోజెస్ట్ టు ది పర్సన్ అక్కడికి వెళ్తుంది లిస్టు అక్కడ దాకా వెళ్తుంది ఆ పాయింట్ దగ్గర మీరు మానసిక పరాధీనతని మీరు పట్టుకోగలిగితే మీరు సంసార బంధాన్నించి విముక్తులవుతారు అని చెప్పటం తాత్పర్యం శృతికి అందుకోసం అలా లిస్ట్ చెప్పుకొచ్చింది సర్వగ్రహణమనుక్తార్థం ఉక్తానుక్తార్థం మరి సర్వస్య అని వేరే ఒక వాక్యం చెప్పారు అదెందుకు చెప్పారు నవారే సర్వస్య ఈ సర్వమంటే ఏమిటి సర్వం అంటే సకలము అన్ని అన్ని అంటే ఏమిటి శంకరులు అంటారు పైన చెప్పిన లిస్టులో ఉన్నవన్నీ ఆ సర్వలో ఉంటాయి ఇంకా చెప్పనవి కూడా వేసేసుకో ఉక్త అనుక్తములైన విషయములు ఏవిగలవు వాటన్నిటినీ ఆ సర్వశబ్దం చేత గ్రహించడమైనది అంటే అర్థం ఏంటంటే చూడండి మనము సంపదలని పోగొట్టుకుంటాం సంపదలని పోగొట్టు పోగొట్టుకుంటే ఈ పని అందరూ చేస్తున్నారు దీంట్లో ఎవడూ ఎక్సెప్షన్ లేదు బ్రహ్మచారులు చేస్తున్నారు గృహస్థులు చేస్తున్నారు వానప్రస్తులు చేస్తున్నారు సన్యాసులు చేస్తున్నారు సో సంపదలను ఎప్పుడైతే పోగబెట్టుకుంటూ పోతారో అప్పుడు ఈ మధ్యన సన్యాసుల మీద టీవీల్లో అక్కడ పెద్ద పెద్ద దుమారం కింద లేవ కొడుతున్నారు ఏమని కోట్ల సంపద ఉంది ఆయనకి రెండు కోట్ల సంపద ఉంది అని ఇలా దుమారం లేవ ఆ దుమారంలో కొంత సత్యం ఉంది చాలా అసత్యం ఉంటుంది ఆయన పేరు మీద ఏవేవో నడుస్తూ ఉంటాయి అన్నీ అవన్నీ ఆయన స్వంతమయం కాదు ఆ మనిషి లేకున్నా ఆ సంస్థలు ముందుకు సాగుతూ ఉంటాయి ఏదో ప్రజలకు కొంత కలుగుతూ ఉంటుంది అది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి ఉనికి దుమ్ము విసేయడమే కాదు ఈ ఛానల్స్ వాళ్ళు అలా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పే దాంట్లో సత్యాన్ని ఉందని మనం అనుకోరాదు కానీ ఎంతో ఇప్పుడు దు పొగ పొగొచ్చిందంటే ఎంతో కొంత నిప్పున్నట్టుగా ఆ దుమారం వాళ్ళు వేస్తున్నారంటే దాని వెనక కూడా ఎంతో కొంత ఉంటుంది ఈ పొజిషన్స్ అంటే మనం సామగ్రిని పోగేసుకుంటూ ఉండటం రండి కూర్చోండి స్వామీజీ రెండు దయచేయండి ఇలా పుట్టారు సామగ్ర వస్తు వస్తువు సామగ్రిని పోగేస్తూ ఉండడం ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం ఆ పని చాలా మంది ఏం చేస్తారంటే డ్రస్సులు పోగేస్తారు ఈ డ్రస్సులు అలా పోగేస్తూ అవన్నీ భద్రం చేసుకోవటం వాటికి చెదలు పట్టేస్తాయేమో లేకపోతే పురుగులు పట్టేస్తాయేమో వాటికి కలరా ఉండలు కొనుక్కుని వాటిని అన్నింటినీ భద్రం చేసుకుంటూ ఉన్నాం అప్పుడప్పుడు ఉప్పి ఆ మడతలు అన్నీ ఉప్పి చూసుకుని అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ మడతలు పెట్టుకుని భద్రం చేస్తాం ఇదో పని ఇదో కార్యక్రమం ఆ కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే అర్థం మన హృదయంలో ఒక ఆదుర్ద పెరిగిపోతుంది యాంగ్జైటీ పెరిగిపోతుంది సంపద ఇప్పుడు ఆభరణాలు పెంచుకుంటూ పోయారనుకోండి స్త్రీలు ఈ కొరపాటు చేస్తూ ఉంటారు ఏదో ఇటీ పేరు చెప్పి అక్షయ తృతీయులని ఇలాంటి సందర్భంలో అని కబుర్లన్నీ చెప్పి మొత్తానికి ఆభరణాలు పోగేసి పెడతారు బంగారం ముద్దల కింద పోగేసి పెడతారు ఆ బంగారం ఏం చేస్తుందంటే దాన్ని దాచిపెట్టాలి ఎక్కడికైనా ఊరు వెళ్తే అది ఏమైపోయిందో అని బెంగ బెంగకి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి బెంగ గట్టిగా అరిపిస్తుంది కానీ బెంగ ఉంటుంది సో మనము ఈ సంపదలన్నీ పోగేసినప్పుడు నేను అమెరికాలో చూస్తూ ఉంటాను ఎన్ఆర్ఐలు ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్లాట్ కొంటారు ఎవరోలో వాళ్ళ వెంట పడి ఒక ఫ్లాట్ కొనిపిస్తారు ఇక్కడ అక్కడ ఫ్లాట్స్ ఫర్ సేల్ అంటే సేల్ అంటే అమ్మకం అంటే అమెరికాలో సేల్ అంటే తక్కువ ఖరీదులో డిస్కౌంట్లో ఇచ్చే వాటిని సేల్ అంటారు న్యూజెర్సీలో ఆన్ సేల్ ఫ్లాట్స్ ఇన్ ఇండియన్ సిటీస్ బాంబే బెంగళూరు హైదరాబాద్ కూడా ఉండే ఇక్కడ ఫ్లాట్స్ కావాలంటే మీకు ఆన్ సేల్ ఆన్సేల్ అంటే ఇప్పుడు షర్ట్ ఇరవై డాలర్లు ఉంటే ఆన్ సేల్లో పది డాలర్లకు దొరుకుతుంది అలాగే ఫ్లాట్స్ దానికి ఫోటోలు చూపిస్తాడు ఆ మొత్తం లొకాలిటీ ఫోటో ఒకటి చూపిస్తాడు ఆ మొత్తం ఫ్లాట్స్ బిల్డింగ్ ఫోటో ఒకటి చూపిస్తాడు ఫ్లాట్ ఫోటోలు ఐదారు చూపిస్తాడు ఇవి చూపిస్తాడు ఈ ఫోటోలు చూసి కొనుక్కోవడం కొనుక్కుంటాను కొనుక్కున్న దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటి సంచిలో పెట్టుకుంటాను ఇంకా అక్కడి నుంచి బెంగా ఈ ఫ్లాట్ ఏమైపోతుంది చాలా అమెరికాలో కూర్చొని ఎందుకంటే ఇండియాలో ఇండియాలో ప్రాపర్టీస్కి ఠికాణా అంత ఖచ్చితంగా అమెరికాలోలా ఉండదు అమెరికాలో ప్రాపర్టీస్ పరిస్థితి వేరు ఇక్కడ అలా ఉండదు ఇక్కడ ప్లాట్ అయితే అసలు నమ్మకమే లేదు అయితే కొంత నయం సో దానివల్ల ఆదుర్దాలు పెరిగిపోతాయి ఈ సర్వగ్రహణం ఏమిటంటే ఈ విధంగా సంపదలన్నీ ప్రోగ చేసుకుంటూ పోతే వాటిని భద్రం చేసుకోవాలనే ఆదుర్ద యాంగ్జైటీ పెరుగుతుంది అంతేకాదండి ఇంకో ఆదుర్ద ఉంది వాటిల్లో వాటిని పెట్టుకు వినియోగించాలిగా ఇప్పుడు మీరు ఫ్లాట్ కొన్నారనుకోండి ఏ సమ వాడు అమెరికాలోనే ఉండిపోతే ఈ ఫ్లాట్ అలా దుమ్ము పట్టుకుంటుంది దాన్ని వినియోగం చేయాలి కాబట్టి వినియోగించడం కోసం పని కట్టుకుని ఇక్కడికి రావడం పని లేకుండా కల్పించుకుని ఇక్కడికి రావడం ఏమండి ఇక్కడికి వస్తే రెండు రోజులు జట్ లాగ్ రెండు మూడు రోజులు సమస్య ఆ తర్వాత వెంటనే దుమ్ము ఎలర్జీ ప్రారంభం అవుతుంది ఇక్కడ దుమ్ము ఉంటుంది డస్ట్ ఎలర్జీ నేను ఎరుగుతునండి మీరు నేను అతిశయోక్తి చెప్తున్నానని మీరు అనుకోద్దు ఇక్కడ ఫ్లాట్లు కొని ఈ డస్ట్ ఎలర్జీకి నాయిస్కి తట్టుకోలేక రోగం వచ్చేసి పారిపోయిన వాళ్ళని నేను ఎరుగుతున్న ఇండియన్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు ఇంకా మళ్ళీ మేము ఎప్పుడూ హైదరాబాదు వెళ్ళాము ఎందుకంటే పెద్ద వయసులో ఉన్నారు ఇక్కడికి రోగం వచ్చేస్తుంది ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుంది ఇంకా ఇవ్వేమో సమస్యలు వచ్చేస్తాయి వి కెనాట్ లివ్ అక్కడ వాతావరణానికి అలవాటు పడి తొందరగా టిక్కెట్ మార్పింగ్ చేసుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఫ్లాట్ అమ్మకానికి పెడతారు ఇదేదో అమ్మకం అవకా దాంట్లో డబ్బు నష్టం ఎంత యాంగ్జైటీలు పడిపోతారు సో ఈ విధంగా మానవులు ఆసక్తి కారణంగా వస్తువుల్ని ప్రోగు చేయటం ఆభరణాలు పోగేశారనుకోండి మీరు లక్ష రూపాయలు ఇచ్చి నెక్లెస్కుంటే అది లాకర్లో పెట్టి దాచుతారు ఇందదో బెంగా లాకర్ దగ్గరికి వెళ్తే క్యూలో ఉన్నారమ్మా మీరంటాడు కూడా ఏది డబ్బులు ఇచ్చి లాకర్ ఇవ్వడానికి డబ్బులు తీసుకుని లాకర్ ఇచ్చేదానికి క్యూ అంటాడు సరే పోనీదో లాకర్ తీసుకుని దాంట్లో పెట్టారనుకోండి పెట్టేసి ఇంకా సేఫ్గా ఉంది కదా అని కూర్కుంటే అప్పుడప్పుడు పెట్టుకోవాలి కదండి పెట్టుకుని కలిగింది పిలిపించారు కదా అసలు ఎప్పుడూ పెట్టుకోకుండా లాకర్లోనే అటు పెట్టేస్తే అయ్యో అంత డబ్బు పోసి కొన్నావు అది ఎప్పుడూ పెట్టుకోలేదని ఆదుర్దమైంది పెట్టుకున్న తర్వాత ఎవళ్ళు దాని గురించి చూడలే దానికే దానికేసి చూడలే చూడలేదనుకోండి అప్పుడు ఇంకో ఆదుర్ద చూసి అది దాన్ని ప్రశంసించలేదనుకోండి ఇంకో ఆదుర్ద ఈ కథ చెప్పాను మీకు ఈ ఆదుర్ద కథ చెప్పలేదా చెప్పే ఉంటాను ఒక అమ్మగారు వజ్రాల నెక్లెస్ కొన్నారు కొని పొద్దున్నే రాత్రి కొనుక్కొచ్చేప్పటికి ఆలస్యం అయిపోయింది రాత్రి పదింటి ఇంటికి వచ్చి ఆ పేరాలసరాలు ఏమి ఉన్నాడు పొద్దున్నే స్నానాధికం పూర్తి చేసుకుని ఫ్రెష్గా అది పెట్టుకుని పక్కనున్న ఆరేడు గృహాలకి వెళ్ళారు పొద్దున్నే వెళ్తే ఏమ్మా పొద్దున్నేలా వచ్చారు రండి లోపలికి కాఫీ తాగుతారా అంటే కాఫీ తాగని ముందుగా మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చాను అని ప్రతి గృహానికి వెళ్తారు ఎవళ్ళు కూడా ఏమండి మీ మెడలో ఆ ఉంది ఇది బాగుందని కానీ బాగులేదు కానీ ఒక్కళ్ళు మాట్లాడలేదు ఆమెకి చాలా దుఃఖం కలిగిపోయింది ఇప్పటికే ఆభరణం స్టోరీ చెప్పాను మరోలా అనుకోకండి ఇలాంటివి పురుషులకు కూడా ఉంటాయి అందరికీ సన్యాసులకు కూడా ఉంటాయి సరే ఇంకా స్టోరీ మొదలెట్టాను కాబట్టి కంప్లీట్ చేసేస్తాను సో సాయంకాలం వరకు ఆవిడ గుమ్మం ఎక్కడం దిగడం గుమ్మం ఎక్కడం దిగడం అలాగే బంధువులు ఫ్రెండ్స్ అన్ని గుమ్మాలు ఎక్కారు ఎవ్వడూ కూడా నీ మెడలో నెక్లెస్ ఏమిటి అని అడగను కూడా అడగలేదు అడగకపోతే ఆవిడ గుండెకి అదే హృదయానికి తీవ్రమైనటువంటి దుఃఖం కలిగి ఆత్మహత్య చేసుకునేంత దుఃఖం కలుగుతున్నారు దాంతో ఏదో కిరసనాయిలో ఏదో పోసి నిప్పు పండించే ప్రయత్నంలో ఆ వేడి తట్టుకోలేక అమ్మో అయ్యో అంటూ రోడ్డు మీద పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు కానీ ఆ ప్రయత్నంలో ఇంటికి నిప్పుడు ఇల్లు మండిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ బిందెలు పట్టుకుని విలేజ్ టైపు బింజల్లో నీళ్లు పట్టుకుని అలా చిమ్ముతూ ఉంటారు అప్పుడు ఒకళ్ళిద్దరు అంటారు ఆ ఇంటి ఇంటి వడ్డల్ది వెడలో ఉన్న నెక్లెస్ మీద ప్రతిఫలించి భగధగ మెరిసిపోతుంది ఆ నెక్లెస్ ఇంతకు ముందు లేదే నిన్న లేదే ఇవాళ వచ్చింది ఇది చాలా బాగుంది ఇది ఏమిటి కొన్నారా ఏమి అని అప్పుడు అడుగుతారు వాళ్ళు ఇంటి బయట నిలబడి ఉండగా ఆ ఈ నెక్లెస్ లో ప్రతిఫలించాయి అప్పుడు ఆవిడ అంటుంది ఈ ప్రశ్న ఏదో ఉదయం అడిగి ఉంటే ఈ మంటలు ఇంత సమస్య ఉండేది కాదు కదా సో ఆ విధంగా ఈ సంపదలని పోగేసుకుంటూ పోతే తీవ్రమైనటువంటి ఆసక్తి ఆసక్తి కారణంగా ఆదుర్ద ఎంజైటీ పెరిగిపోతాయి అయితే మీరు అడగచ్చు సంపదలు లేకుంటే ఆదుర్దా ఉండదా ఉండదు సంపదలు లేకుంటే ఆదుర్దా ఉండదు ఉండదు ఏమేమి ఆదుర్దా ఉండదు ఇప్పుడు వజ్రాల నెక్లెస్ దాచిపెట్టడం అది మెడలో పెట్టుకుని అందరూ ప్రశంసించటం ఆ కారణంగా వచ్చే యాంగ్జైటీకి ఈ పూట భోజనం ఎలా వస్తుంది అనే యాంగ్జైటీకి చాలా తేడా ఉంది ఈ పూట భోజనం ఎలాగానే యాంగ్జైటీ చాలా సరళంగా ఉంటుంది ఆ భోజనం ఏదో రూపంగా వస్తుంది అది నేచర్స్ లాస్ అలా ఉన్నాయి ప్రకృతి సిద్ధాంతములు ఎలా ఉన్నాయంటే దేహంలో ప్రాణం ఉన్న కారణంగా ఆ దేహానికి ఏదో వైపు నుంచి దానికి ఆహారం దొరుకుతుంది అట్లా దొరికేస్తుందంటే అది ఎలాగైనా మీరు అడగద్దు దొరుకుతుందంతే కాబట్టి దాని గురించి విచారం ఉండదు ఎప్పుడూ కూడా సంపదల కారణంగా కలిగేటువంటి యాంగ్జైటీ చాలా అధికంగా ఉంటుంది అంచేతను మన దగ్గర ఉన్నటువంటి ఈ సామగ్రి ఈ సంపదలు ఈ భోగ మనం నలుగురికి పంచిపెట్టేసి అలాగే సింపుల్గా అయిపోతే బ్రహ్మానందమే మీకు అనుభవానికి వస్తుంది దట్ ఈస్ ది ట్రూత్ కాబట్టి దేనియందు మనం ఆసక్తిని కలిగి ఉండరాదు అని చెప్పుట కొరకై సర్వశబ్దాన్ని గ్రహించినారు తస్మాత్ లోకప్రసిద్ధమేతత్ ఆత్మవ ప్రియ్యతే కాబట్టి ఇది లోకంలో చాలా ప్రసిద్ధి చెందిన విషయం అదేమి అంటే ఆత్మ మాత్రమే ప్రియమైనది ఆత్మ ఆత్మకంటే భిన్నమైనది ఏది కూడా ప్రియము కాదు ఎందుకంటే ఆత్మ మాత్రమే ప్రియదే ప్రియమైనదని చెప్పుట ఎలాననగా జాయా అయితే పతిహితో మొదలుపెట్టి సర్వము వరకు ఉన్న సకల విధములైన ప్రాణము గల ప్రాణములేని సాధనముల మీ ఆత్మకారణంగానే ప్రియమవుతున్నాయి తప్ప తప్ప తాముగా ఏదీ ప్రియము కాదు కనుక ఆత్మయే ప్రియమైనది మరి ఒకటి కాదు అనేటువంటిది సో లోకప్రసిద్ధమైనటువంటి విషయము తదేత ప్రేయ పుత్రాత్ుపన్యస్తం బ్రహ్మవిద్యాబ్రాహ్మణంలో తదేతత్ ప్రేయ పుత్రాత్ ప్రేయ విత్ ప్రేయసర్వస్మాత్ మంత్రం అవుతుంది ఆ ఈ ఆత్మ ఏదైతే కలదో ఇది పుత్రుడు కంటే ప్రియమైనది వీడు ముందు అనుకుంటాడు పుత్రుడు ప్రియమైనవాడు అనుకుంటాడు కానీ తర్వాత జీవితంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆత్మ కారణంగానే పుత్రుడు ప్రియమైనడు ఎప్పుడైతే పుత్రుడు ఆత్మకు ప్రీతిని ఆత్మయొందలి ప్రీతి ఉద్బుద్ధమవటంలో సహకరించడో ఇంకా ఆ పుత్రుడు ప్రియుడు కానే మీకు తెలుసా తండ్రి కొడుకులు కోర్టులకు వెళ్ళి యుద్ధాలు చేసేటప్పుడు తెలిసామే కదా మా చిన్నప్పుడు గ్రామంలో మేము వేదం ఈ వేదం సంస్కృతం చదువుతూ ఉండేవాళ్ళం ఏదో ఒక పింగ్లీషు కూడా ఏదో తంతాలు పడేవాళ్ళం కానీ మెయిన్గా సంస్కృతం వేదం చదివేవాళ్ళం అప్పుడు గ్రామంలో పెద్దలు ఉండేవాళ్ళం ఆ పెద్దలలో ఇద్దరు పెద్దలు వాళ్ళు అప్పుడప్పుడు గుర్రబ్బండి ఎక్కి ఈనో గుర్రబ్బండి ఆయనో గుర్రబ్బండి గుర్రబ్బండి అంటే ఈ రోజుల్లో మెర్సీజియస్ బిన్స్ కారు ఉన్నట్టు ఆ రోజున గ్రామంలో గుర్రబ్బండి ఓన్ గుర్రబండి మామూలుగా డబ్బున్న వాళ్ళు గుర్రబండి కట్టుకుని వెళ్తారు గుర్రబండి వాడు వచ్చి కడతాడు మేము మామూలుగా నడిచిపోతూ ఉండి వాళ్ళని కూడా లేకుండా అలాంటిది గుర్రబండి ఎక్కిన వాడిని చూస్తే అబ్బా ఎంత సంపన్నులు రావేడా అనిపిస్తుంది అలాంటిది గుర్రబ్బండి తనదైన గుర్రబ్బండి దానికి గుర్రం ఒక తోలేవాడు వాడి జీతం వాడికి అంటే ఎంత సంపన్నుడు గ్రామానికి అంతకీ అన్నమాట అటువంటి ఇద్దరు తండ్రి కొడుకు వీళ్ళిద్దరూ గుర్రబ్బండి ఎక్కి వెళ్ళేవారు ఏమిటో ఆయన గుర్రబ్బండి మీద వెళుతున్నారంటే ఈవేళ కోర్టు వాయిదారా అని చెప్పేవారు వీళ్ళు మేము పెద్దవాళ్ళు కోర్టు వాయిదా ఎలా తెలిసిందంటే ఇద్దరూ ఒకే రోజు గుర్రబండి మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తే ఆవేళ కోర్టు వాయిదా అని లేకపోతే తండ్రి గుర్రబండి మీద వెళ్ళేవాడు కాదు ఇంకా పెద్దవాడు అయిపోయాడు ఆయన ఈ కోర్టు వాయిదాల కోసమే అట్టపెట్టుకున్నాడు గుర్రబండి కొడుకు ఇంకా వయస్సులో ఉన్నాడు కనుక కోర్టు వాయిదా రోజునే వెళ్ళేవాడు ఇంకా ఇతరమైన పనులకు కూడా గుర్రబండి మీద వెళ్ళేవాడు కాబట్టి కొడుకు గుర్రబండి మీద వెళ్తుంటే ఆశ్చర్యం కాదు తండ్రి గుర్రబండి మీద వెళ్తుంటే ఏమిటా ఈవేళ గుర్రబండి కేడీని పెద్ద అంటే కొడుకు కూడా ఎక్కెళ్ళండి ఓహో అలాగా కోర్టు వాయిదా ఈ కోర్టు వాయిదాలో ఏం తెలియదుకో ఆస్తి కోసం ఆస్తి కోసం చొరవ యాభై ఎకరాలు ఉన్నాయి ఇంకో యాభై ఎకరాలు డిస్ప్యూట్లో ఉన్నాయి వాటి కోసం పీపుల్ ఆర్ కాబట్టి తండ్రి కొడుకుల మధ్యన ఉండే ప్రేమ కూడా ఎంతవరకంటే ఆ కొడుకు ఆత్మస్వరూపంలోని ఆనందాన్ని ఉద్బుద్ధం చేయటానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కలిసి కొడుకు మీద ప్రేమ లేకపోతే అది కూడా అని ఇదంతా కూడా చెప్పడం అయినది ప్రదేత ప్రేయ పుత్రాద్ అలాగే ప్రేయ విత్తాత్ ఇత్యుపన్యస్తం అంతకుముందు ఇదంతా కూడా సంక్షేపంగా చెప్పారు దానికి ఈ ఈ మంత్రము పెద్దది కదా ఇది తేతత్ వృత్తిస్థానీయం ప్రపంచనం ప్రపంచనము అంటే విస్తర తదేత ప్రేయపు ప్రేయ విత్ ప్రేయసర్వస్మాత్ అని చెప్పిన ఒక చిన్న మంత్రానికి ఇదిగో ఆత్మనస్సుకామాయసర్వంత్రియం వరకు ఇది పెద్ద మంత్రము ఆ చిన్న మంత్రానికి వృత్తి వృత్తి అంటే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనర్థం మొత్తానికి వివరణ ఇంకా వివరణ ఎక్కువ చేస్తే దాన్ని వ్యాఖ్యానం ఉంటారు కొద్దిపాటి వివరణం చేస్తే వృత్తి అంటారు సో ఆ బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలోని చిన్న మంత్రానికి ఈ పెద్ద మంత్రము వృత్తి వంటిది వృత్తి స్థానీయము అంటే యొక్క స్థానంలో పెట్టదగినది అంటే వృత్తి వంటిది అని అర్థం వృత్తిని పోలినది ఆ విధంగా వివరించారు ఎందుకంటే బాహ్య వస్తువుల యొక్క బాహ్యమునందరి ఘటనల యొక్క బాహ్యంలో ఉండే సంబంధముల యొక్క స్వరూప స్వభావాలను మనము నిష్కర్షగా విచారణ చేసి తీరాలి చెయ్యాలి విచారణ విచారణ చేయకుండా మూర్ఖంగా ఉండిపోరాలి కనుక అటువంటి విచారణ మనం చేయాలి విచారణ చేయకపోతే అసలు ఆ ఆసక్తి అలాగే ఉండిపోతుంది ఆసక్తిని కరిగించే వైరాగ్యము పుట్టదే పుట్టదు కాబట్టి మనం విచారం చేస్తే రాలి ఆ మనం ఇక్కడ చేస్తూ సో ఆయన కబీర్ దాస్ అంటాడు నహి అపన సును మన్నా ఓ మనస్సా నీవు విను ఈ మాట విను తన మనస్సుకి తాను చెప్తున్నాడు నువ్వు విను మనస్సు వినదు మొరాయిస్తుంది కాబట్టి దానికి చెప్తూ ఉండాలి విను ఏదో తెలిసిన కోయినహి అపన ఈ సృష్టిలో ఏ వస్తువు గాని ఏ వ్యక్తి గాని నా అనదగ్గది లేదు సును మన అని ఇంకా చాలా చెప్తాడు ఆయన అటువంటి విచారము అవసరం ఏమవుతుందంటే ఈ విచారాన్ని చేసుకుంటూ పోతే క్రమంగా మీలో మీకే తెలియకుండానే ఈ సంపదల మీద తర్వాత లోకంలో పేరు ప్రఖ్యాతుల మీద తర్వాత ఫిజికల్ కంఫర్ట్స్ అంటే దేహ శరీరానికి సౌఖ్యాలు ఏవైతే ఉంటాయో వాటి మీద తర్వాత ఈ సంబంధాలు సంబంధ బాంధవ్యాలు వాటిని పరిపోషిస్తూ ఉండడం వాటిని అలా నిలబెట్టుకుంటూ ఉండడం ఈరోజు అదస్థంగా పెట్టుకుంటారు కొంతమంది వాటి మీద ఒక రకమైన విరక్తి నిర్మాణం అవుతుంది అది అపేక్షితం చాలా అవసరం కాబట్టి ఆ విరక్తి లేకుంటే జీవితమే వ్యర్థమైపోతుంది తర్వాత దురదృష్టమే ఉంటే వేదాంతం చదివి వాళ్ళు కూడా అదేదో పుస్తక జ్ఞానాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతారు కానీ ఈ విరక్తిని మనం సంపాదించాలి అనే దృష్టి పెట్టుకోవడం వాళ్ళు కూడా సంపదలు శరీర భోగాలు కీర్తి ప్రతిష్టలు వీటి కోసం ప్రాకులాదుతో ఉండటము మనకి కనపడుతుంది ఇది విచార మార్గం ఇప్పుడు ఇది విచార మార్గం అంటారు ఇప్పుడు మనం చేస్తున్న దాన్ని విచార మార్గము అని అంటారు మీకు ఏ కారణం చేతనైనా విచార మార్గము మీకు అనుకూలమని మీరు అనుకో మీకు అనుకూలంగా అనిపించకపోతే కొంతమందికి అనిపించదు కొంతమందికి విచార మార్గం ఇష్టం ఉంది ఏదో కథ కింద చెప్తూ ఉంటే అలా వినడానికి ఇష్టపడతారు తప్ప ఈ ఏమిటండి అస్తమాను నెక్లెస్లు అంటారు బంగారం అంటారు ఏదో మా బంగారం మీదే ఉన్నా నీ కళ్ళ మీద అన్నట్టుగా ఉండేది అన్నట్టుగా ఇష్టపడరు తర్వాత భార్యాభర్త మరి ఇద్దరు కలిసి అప్పుడప్పుడు కొట్లాడుకున్నా అప్పుడప్పుడు ప్రేమగా ఉంటారు అది కూడా విచారంలో చర్చైనా అది కూడా పఠమైనా అని అలాగా ముగ్గులు నొక్కుకునేటువంటి సమస్యలు ఉంటాయి సో వాళ్ళకి అటువంటి వ్యక్తి పురుషులు కానీ స్త్రీలు కానీ ఆత్మ మార్గం ఏదైతే కలదో అది వారికి అనుకూలము కాదు అంచేత వాళ్ళ అటువంటి వాళ్ళకి ఇటువంటి అంతర్విమర్శ అంతర్ముఖత్వము విచార మార్గము సూటబుల్ కాదు అంచేత ఏం చేయాల్సి ఉంటుందంటే అటువంటి వాళ్ళకి మనం చెప్పనే ఉంటాం మనం ఏం చేయాలంటే అటువంటి వాళ్ళకి ఏదో భక్తి చేసుకోండి అమ్మా ఏదో పూజలోకి చేసుకోండి అని అలా ఏదో చెప్పాలి అమ్మానో అయ్యానో వాటెవర్ కాబట్టి తర్వాత ధర్మాధర్మముల గురించి చెప్పాలి మీరు కొంచెం ధర్మం పాటించండి బంగారం అది పెట్టుకోండి ఆస్తులు అవి సంపాదించుకోండి కానీ ధర్మంగా ఉండండి అధర్మం మాత్రం చేయకండి అని చెప్పి వదిలేసేయాలి అంతేకాని విచార మార్గం అన్నది ఇది కేవలము కొద్దిమందికి మాత్రమే శ్రుతబుల్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ రకమైన ఆసక్తి సర్మమునందు క్రమక్రమంగా సన్నగిల్లుతుందో అప్పుడు హృదయంలో దృఢమైన వైరాగ్యం నెలకొంటుంది అప్పుడు మాత్రమే వాడు ఆత్మవిచారానికి ఆత్మజ్ఞానానికి అర్హుడవుతాడు అందుకోసం ఈ విచారమంతా మనం చేపట్టినాము తస్మాత్ ఆత్మప్రీతి సాధనత్వాత్ గౌణీ అన్యత్ర ప్రీతి ఆత్మేవ ముఖ్యా పాపం శంకరులు దాన్ని చక్కగా నిరూపిస్తున్నారు పుత్రుడియందు ప్రీతి లేదు అంటలేదు ప్రీతి ఉంది కానీ ఆ ప్రీతి ముఖ్యమైన ప్రీతియా గౌణమైన ప్రీతియా అన్నది చూసుకోవాలి గౌణము సెకండరీ పుత్రుని మీద ప్రీతి గౌణీ ఎందుకని తన తన మీద ప్రీతియే పుత్రుని ఎందలి ప్రీతిగా ప్రతిఫలిస్తోందని ఇప్పుడు చంద్రుడు వెన్నెల చంద్రుడు వెలిగిపోతున్నాడు ఆకా అంతరిక్షంలో నీలాకాశంలో చంద్రుడు ధగధగా మెరిసిపోతున్నాడు అని అంటారు ఆ మెరుపు చంద్రుని ఎందు ముఖ్యమా గౌణమా గౌణం ఆ పదాలు మీరు పట్టుకోవాలి అందుకోసం దృష్టాంతం చెప్తున్నా ముఖ్యము గౌణము ముఖ్యము అంటే ప్రైమరీ గౌణము అంటే సెకండరీ సో చంద్రునియందు వెలుగు ప్రకాశము ముఖ్యమా గౌణమా అంటే గౌణము సూర్యుని ఎందు ముఖ్యము అదేవిధంగా పుత్రుని ఎందలి ప్రీతి గౌణము ఆత్మయొందల ప్రీతి ముఖ్యము భార్య భర్త ప్రీతి గౌణము ఆత్మయొందలి ప్రీతి ముఖ్యము ధన కనక వస్తువాహనాదుల ఎందలి ప్రీతి ముఖ్యము ఆత్మయొందలి ప్రీతి గౌణము ఇప్పుడు మీకు డ్రైవర్ని పెట్టుకుంటారు కారు ఉన్న వాళ్ళు డ్రైవర్ని పెట్టుకుంటారు ఆ డ్రైవర్ ఎందు మీకు ప్రీతి ఉందా లేదా అంటే యాస్సచ్ డ్రైవర్ మీద ప్రీతి ఉంటుంది ఉండదు మీరు నిర్ధారించడానికి కుదరదు ఆత్మయందు ప్రీతి ఉందా లేదా ఉంది అందుకోసమే కారు కొనుక్కున్నారు అందుకోసమే డ్రైవర్ని కూడా పెట్టుకున్నారు మీరు ఏ ప్రయోజనాన్ని అపేక్షించి అంటే ఆత్మయొందల ప్రీతిని అపేక్షించి కారు కొనుక్కున్నారు ఆ కారు మిమ్మల్ని మోయడానికి వదిలి మీరు దాన్ని మోయాల్సి వచ్చిందనుకోండి మోయడం అంటే తొయ్యడం అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి అప్పుడు మీకు ఆ కారు మీద వెగటూ ఏర్పడుతుంది ఏడుకొచ్చిన కారు రాయిమరుల కారు వెగటు ఏర్పడుతుంది రోత కొడుతుంది చూడండి సపోజ్ మీ ఆత్మయందరి ప్రీతికి ఉపకరిస్తుందనే అభిప్రాయంతో డ్రైవర్ని పెట్టుకున్నారు మీరు విశ్రాంతిగా ఉండొచ్చు ఏదైనా పుస్తకం పూసుకోవచ్చు అతను డ్రైవ్ చేస్తూ ఉంటాడు అతనికి కూడా ఒక జీవిక కొంత జీతం అది ఇచ్చుకోవచ్చు అని మీరు ప్రేమతో డ్రైవర్ని పెట్టుకుంటారు వాడు విసిగించి పెట్టి విసిగించి వదిలిపెడతాడు విసిగించేస్తాడు మన కాకినాడ వెళ్ళినప్పుడు ఒక అమ్మగారు వచ్చేవాళ్ళు ఆమెకి నడవలేరు అంచేత ఆమె డ్రైవర్ని ఏం ఆ గుమ్మం దాకా కారు తీసుకొచ్చి అక్కడ నేను దిగాక మళ్ళీ కారు వెనక్కి బ్యాగ్కి తెచ్చుకుని నువ్వు పార్క్ చేసుకోవాలని కోరేరాను అంటే వాడు అంటాడు నేను ఆ గుమ్మం దాకా రానండి ఈ గేటు వస్తాను అంట అర్థం ఉండడానికి నేను వెళ్తున్నాను ఆమె పాపం వాటితో కష్టపడుతున్నాడు నేను చెప్పాను రే ఒక పది రోజులు అక్కడికి సర్వీస్ చేస్తే ఆమె నీ ముందు ఏర్పడి నీకు పది రూపాయలు లాభం కలుగుతుంది ఆ సర్వీస్ చేయి సేవ చేయి బేరం పెట్టక ముందు ముందు సేవ చేయి చేసి చూడు ఈ పది రోజులు సేవ చేస్తు కంప్లైంట్ చేయకుండా ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ దింపి జాగ్రత్తగా పార్క్ చేసుకుని బుద్ధిమంతులే చేస్తు వచ్చి క్లాసులో కూర్చో నువ్వు కూడా వచ్చి క్లాసులో కూర్చుంటే కొట్టదు క్లాసులో కూర్చో సేవ చేసి చూడు రోజులు అయిన తర్వాత ఆమెకు బహుమతి ఇస్తుందో ఇవ్వదో చూసుకోవే ఒకవేళ అంతేగాని మొదటి రోజే బేరం పెట్టి అల్లరి చేకు అని నేను సలహా చెప్పాను డ్రైవర్కి రావటవాడు ఏం చేశాడు చేశాడు కానీ కాబట్టి డ్రైవర్ మీద ప్రీతి అన్నది గౌణం ఆత్మయొందరి ప్రీతి మోక్షం సర్వత్రా ఇలాగే ఉంటుందండి సో కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే నాకు ఇక్కడ ప్రీతి ఉన్నది అక్కడ ప్రీతి ఉన్నది అని మూర్ఖంగా ఉండకూడదు ఉంది ప్రీతి ఉన్నది ఇది ఆత్మ కాదు అనాత్మ అనాత్మ ఎందు ప్రీతి గలదు ఎందు వలన అని విచారం చేసుకోవాలి అది గతానుగతికోలోక అన్నట్టు ఉండకూడదు అందరూ ఓ పోతున్నారు కాబట్టి నేను అటే పోతున్నాను ఉండకూడదు ఇది విచార మార్గము కేవలము కొద్ది మాత్రమే ఇది సోటబుల్గా ఉంటుంది మిగతా వాళ్ళు ఏదో దారిలో పోతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విచారాన్ని చేసి ఆత్మయం గల ప్రీతియే ముఖ్యము ఇతరము మందుల ప్రీతి గౌణము అని మనం గుర్తించవలేము తస్మాత్ అక్కడికి వచ్చాం తస్మాత్ అందువలన అందువలనగా ఎందువలన అంటే అనౌపాధిక ప్రియత్వేన ఆత్మన పరమానంద రూపత్వ అంటే ఇప్పుడు చూడండి పుత్రుడన్నారా పుత్రుడు మనకు అనుకూలమైతే ప్రీతికి పాత్రుడు అవుతాడు మనకు అనుకూలం కాకపోతే ప్రీతి కాదు భార్య అనుకూలవతి అయితే ప్రీతికి పాత్రరాలు అవుతుంది లేకపోతే కాదు సో కారు ఎంత ఖరీదైన కారైనా మనకి అది అస్తమానం మొరాయించి అస్తమానం రిపేర్ల కింద ఎంత అందమైన కారైనా మీరు అలంకారాలు కారులకు అలంకారాలు చేసుకుంటారు కొంతమంది నిజను ఎవడో పిచ్చోడు కారుకి మణులు మాణిక్యాలతో అలంకారం చేశారు ఏదో పిచ్చి ఓ నేనో కారు ఒకట్టుకుని దానికి అలంకారం చేశాడు అదేమో న్యూస్ అయితే ఆ కారు ఇంత అలంకారాలన్నీ చేసిన తర్వాత ఆ కారు సరిగ్గా నడవడం మానేసింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాడు అలంకార ఎత్తిమీ పెట్టుకుని మూసుకెళ్తాడు అది తోసుకుంటూ పోతాడా తోసుకోడు ఒక్క తన్ను తుతాడు దాన్ని విసిగెత్తి కాబట్టి మీకు ఇతరము ప్రియము అనిపి ఇది ఐ లైక్ చే సభ ఎంత బాగుందో ఎంత ముద్దొస్తుందో అని మీరు అన్నప్పుడు అలా అనిపిస్తుంది ఇదిగో ఇది ముద్దొస్తుంది అనిపిస్తుంది ఇది కాదు ముద్దు ఆత్మ ముద్దొస్తుంది అది తెలుసుకోవాలి ఇది పనిచేస్తున్నంత కాలమే ముద్దొస్తుంది మీకు ఉపకరించినంత కాలమే ముద్దొస్తుంది అది మీకు ఉపకరించడం మానేస్తే ముద్దు రాదు వెత పుడుతుంది రోత పుడుతుంది అవతల కానీ ఆత్మలా అలా కాదు అన్ని సందర్భములలో ఆత్మ ప్రీతి పాత్రముగానే ఉన్నది ముఖ్యమైన ప్రీతి బాహ్య సంబంధం లేకుండగా కాంటెక్స్ట్తో సంబంధం లేకుండగా నిరంతరంగా దేశకాలములకు అతీతంగా ముఖ్యమైన ప్రీతి ఆత్మ మాత్రమే గలదు ఏమిటి ఆత్మ యొక్క లక్షణం ఇప్పుడు మీరు కోటి రూపాయలు ఇచ్చి ఒక కోహినూరు డైమండ్ కొని మెడలో పెట్టుకున్నారనుకోండి ఇదికోసం దేవుడు పురుషులే స్త్రీలే అక్కర్లేదు పురుషులు కూడా పెట్టుకుంటారు భాగవతంలో కౌస్తుభ మాణిక్యం అని ఉంది విష్ణు కౌస్తుభ మాణిక్యం పెట్టుకుంటాడు అంటే అంటే ఆత్మారాముడు అని అర్థం చెప్పారు భాగవతంలో కౌస్తుభం అని మెడలో పెట్టుకుంటాడు అంటే ఏకాదశి స్కంధంలో ఆయన ఆత్మారాముడు అంటే ఆయన ఆనందానికి భాష్యం మీద ఆధారపడక్కర్లేదు అని అలా చెప్పారు కానీ మన పౌరాణికులు ఏం చేశారు వాస్తవంగానే ఓ మాణిక్యాన్ని ఒకటి పెట్టి దాన్ని తయారు చేసి ఆయన మెడ వేశారు దేవుని మెడో వేశారు పోనీ అందరితో ఊరుకున్నారా దేవుడు మెళ్ళో మరి వినాయక మధ్యరాల నెక్లెస్ పెట్టుకోగలండి మనం మాత్రం ఎందుకు వెనకబడిపోవాలని వీడు కూడా ఒకటి కొనుక్కుని మెళ్ళో వీడి వేసుకున్నాం సో ఈ విధంగా అది సపోజ్ ఒక సందర్భంలో అదే మీకు ప్రాణహానిని కలిగించే పరిస్థితి నిర్మాణమైందనుకోండి అప్పుడు ఏం చేస్తారు తెంపు అవగలవారస్ కాబట్టి బాహ్య వస్తువుల యొందుండే ప్రీతి దానిని మీరు కొంత విశ్లేషణ చేసినట్లయితే అవి ప్రీతి గలవి కావు యథార్థముగా ఆత్మయే ప్రీతి గలది అని నిర్ధారితమవుతుంది ఆ విధంగా నిర్ధారితమైతే కాబట్టి వివేకవంతుడు ఏం చేయాలి అరే ఆత్మ అంత ప్రీతికి సా అది శ్రోతస్సు ఉద్గమ స్థానము సో ప్రీతి ఆరంభమయ్యే స్థానము అది గంగోత్రి లాంటిది గంగోత్రి అంటే గంగ అక్కడి నుంచి పుడుతుంది ఆ ఆనందము పుట్టేటువంటి స్థానము ఆత్మ అది ఏమిటో మనం తెలుసుకుని తీరవలసినదే काबटे इुतेमंत आत्मी अत्मा अरे द्रष्ट श्रोतव्यो मंत्युध्यातव्यब आत्म मन द्रष्टव्य दर्शनाह अनर्थम తెలియ తెలియుటకు అర్హమైనది సో ఆత్మను తెలుసుకునివ్వలేను ఆత్మని తెలుసుకోవడం అంటే ఆత్మంటే ఏంటి ఆత్మను తెలుసుకోవాలి కదా ఆత్మంటే ఏమిటి అంటే ఆనందమునకు ఉద్గమ స్థానము అది కదా ఆత్మ మంచిది అది ఏది ఆనందమునకు ఉద్గమ స్థానమైన ఆత్మ అనేది ఏది దాన్ని తెలుసుకోవాలంటే అసలు దాని గురించి ఎంతో కొంత తెలియాలి కదా చూడండి నేను అనే మీకు అనుభవం ఉంది కదా నేను అనే అనుభవాన్ని ఒకసారి పరిశీలించుకుని ఈ నేను అనే అనుభవానికి మీరు ఎక్కడ గుర్తు పెట్టుకుంటున్నారు గుర్తు పెట్టుకోవడం అంటే అది ఇదే అని పెట్టుకోవడం గుర్తు పెట్టుకోవడం అంటే ఇప్పుడు రేడియో అంటే ఇది రేడియో ఏమండి టేప్ రికార్డర్ ఇదిగో ఇది టేపు రికార్డర్ కాబట్టి టేపు రికార్డర్ అంటే ఎక్కడ గుర్తు పెట్టుకుంటున్నారు ఇప్పుడు దీన్ని గుర్తు పెట్టుకుంటున్నారు ఏమండి పుస్తకము ఇదిగో ఇది పుస్తకము ఏమండి దాన్ని గుర్తు పెట్టుకోవడము అని అన్నాను గుర్తుపెట్టుకోవడం చిత్త స్మృతి కాదు ఇది అలా గుర్తు పెట్టుకోవడం ఓ బండ గుర్తు పెట్టుకోవడం అర్థమైందండి మీకు ఇప్పుడు నేను అనే అనుభవం ఉన్నది దీనికి బండ గుర్తు మీరు ఎక్కడో పెట్టుకోవాలి కదా ఎక్కడ పెట్టుకుంటున్నారు అగో అదే ఆత్మ నేను అనే అనుభవానికి ఎక్కడ మీరు బండ గుర్తు పెట్టుకుంటున్నారో అదే ఆత్మ అర్థమైందండి సో సాధారణంగా ఎక్కడ పెట్టుకుంటారు అంటే దేహము నేను కాబట్టి దేహం మీద గుర్తు పెట్టుకుంటున్నాడు బండ గుర్తు పెట్టుకుంటున్నాడు ఇది ఆత్మ అని మరో సందర్భంలో నేను నడుస్తున్నాను అంటాడు అంటే మొత్తం దేహం మీద పెట్టుకోలేదు ఇప్పుడు గుర్తు ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నాడు కాళ్ళ మీద పెట్టుకున్నాడు ఎందుకంటే మొత్తం దేహం నడవద్దు కాళ్ళే నడుస్తాయి ఇంకో సందర్భంలో నేను చూస్తున్నాను అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నట్టు గుర్తు కళ్ళ పెట్టుకున్నాడు మళ్ళీ ఇంకో క్షణంలోనే నేను వింటున్నాను కళ్ళు విదిరి చెవుల మీద విడిపోయాడు దాని తర్వాత నేను పండితుడను అంటాడు ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నాడు గుర్తు బుద్ధి మీద పెట్టుకున్నాడు నేను దుఃఖిస్తున్నాను అంటాడు ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నాడు మనస్సు పెట్టుకున్నాడు నేను రోగిని అంటాడు అంటే దేహం పెట్టుకున్నాడు నేను హార్ట్ పేషెంట్ని అంటే హార్ట్ పెట్టుకున్నాడు ఇంక దేని మీద పెట్టుకోలేదు మీద లెక్కలేదు హార్టే నేను లివర్ పేషెంట్ని అంటే లివర్ పెట్టుకున్నాడు ఈ విధంగా ఈ నేను ఇంత కలగాపులకంగా పెట్టుకుని కూర్చున్నాడే తర్వాత కర్మ చేస్తాడు ఇది పూతికు ఉష్మాండం వంటిది ఈ నేను అంటే కుళ్ళు గుమ్మిడికాయ వంటిది కుళ్ళు గుమ్మిడికాయని విప్పకూడదు విప్పితే అంత దుర్వాసన అలాగే ఈ నేనుని విప్పకూడదు విప్పితే అంత అసందర్భంగా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది ఇప్పుడు కర్మ చేస్తున్నాడు పూజ చేస్తున్నాడు మీరు అందరూ పూజలు చేస్తున్నారు కదా దేనికోసం పుణ్యం వస్తుంది ఈ పుణ్యం ఏం చేస్తుంది స్వర్గానికో ఎక్కడికో మోసపోతుంది లేకపోతే నెక్స్ట్ జన్మకు పగరిస్తుంది నెక్స్ట్ జన్మ ఎవరి జన్మ నేను నా జన్మే నేను మరి నేనెలా అవుతుందా మీ దేహం ఇక్కడ కాలి బూడిదైపోతే ఏది నేను ఏది ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నేను అంటే అక్కడ నేను గుర్తు ఎక్కడ పెట్టాడు జీవుడు అనేవాడు ఒకడున్నాడు అని ఇంకా అక్కడి నుంచి ఊహాపోహలు కల్పనలు లెక్కలేనని ఆ జీవుడు ఇంత అంగుష్టం అంత ఉంటాడని ఒకడు అంగుష్టమాత్ర పురుషాన ఎక్కడో కఠోపనిషత్తులో మంత్రం ఉంది దాన్ని పట్టుకుని దాని అర్థం సరిగ్గా తెలుసుకోకుండా సందర్భం పట్టించుకోకుండా దాన్ని సాగదీసి పీకి అదుగో ఉంటూ ఉంటాడు జీవుడు అని సావిత్రి సత్యవంతుడు స్టోరీ లోకో అందరికీను ఆయనతో ఉంటాడు వీడు లోపల బిగుసుకుపోయి ఉంటాడు అప్పుడు యమధర్మరాలు వచ్చి వీడిని లాగాలి వీడిని లాగాలంటే ఎప్పుడైనా మీరు ఏదైనా లాగాలంటే ఏం చేయాలి ఓ తాడు వేసి లాగుతారుగా చేత ఆయన కూడా ఓ తాడు పట్టుకొచ్చి లాగుతాడు ఆ తాడు దాన్ని దాన్ని పాశము అంటారు యముడు గారి పాశం కనుక యమ పేరు దానికి అని మీరు ఆ నేను గురించి ఎవేవో కల్పనలు చేస్తున్నారు అని మీరేం చూశారా పెట్టారా ఎవరిలో చెప్పారని చెప్పడమే తప్ప మీరు చూసింది కాదు పెట్టింది కాదు పోనీ అది ఏదో పెద్దలు చెప్పారు శృతిలో చెప్పారు అయితే పురాణంలో చెప్పారంటే ఇంకో పురాణంలో ఇంకోలా చెప్పారు గరుడు పురాణం తీసి చూస్తే యూ విల్ గెట్ ఎట్ అవుట్ ఆఫ్ ఫిట్ కాబట్టి నేను ఏది నేను అది ఆత్మంటే నేను అనే అనుభవానికి ఆ అనుభవం ఉంది దాన్ని ఎవడూ కాదలేడు పోనీ నేననే అనుభవం లేదండి ఎందుకు ఈ గోళం తాడడానికి వీరి లేదు నేననే అనుభవం తెల్లారితే అదే ప్రారంభం నిద్రపోయేదాకా అదే ఉంది ఈ అనుభవం ఇలా కొనసాగుతుందనే మనం యజ్ఞాలు యాగాలు పూజలు దానాలు ధర్మాలు తీర్థాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాము కాబట్టి నేను అనేది ఒకటి తెలుసుకోవాల్సి ఉంటుంది నేను యొక్క ఆలంబనమునకే ఆత్మ అని పేరు కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి కారణం ఏమంటే దాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కలదు అదేదో తెలుస్తూనే ఉందండానికి వీర్లేదు ఎందుకంటే నేను చెప్తా చూడండి ఆత్మ అనేది మీ ఆత్మ వేరు నా ఆత్మ వేరు అతనే ఆత్మ వేరు ఆమె ఆత్మ వేరు కాదు ఇన్ని ఆత్మలు లేవు ఒకే ఆత్మ గలదు ఆత్మయే అందరికీ ఆత్మ ఆ ఆత్మ దేహము కాదు మనస్సు కాదు దేహేంద్రియములకు మనస్సునకు అతీతమైనది ఆత్మ తర్వాత వ్యక్తి పర్సన్ వ్యక్తిత్వం పర్సనాలిటీ అవి ఆత్మ కావు కాబట్టి ఆత్మ ఎందు గుణములు ఉండవు ఇప్పుడు మీరు విన్నారు కదా ఇప్పుడు చెప్పండి ఆత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి ఎందుకంటే ఇంత గడబిడ వ్యవహారంగా ఉంటుందని మేము అనుకోలేదండి ఆత్మన్నది ఏదో నా ఆత్మవేరు మీ ఆత్మవేరు లేదో అనుకున్నాం కానీ దాని గురించి ఇంత లోతైన సమాచారం ఉంటుందని మేము ఎరగంచుమా మరి తెలుసుకోవాలైతే ఆత్మంటే నేను నేను బండ గుర్తు ఎక్కడ పెట్టుకుంటామో అది ఆత్మ అది ఆనందానికి నిధానమో అని అదో అనుకున్నాం బానే ఉంది పోనీ చెప్పండి ఏమిటో తెలుసుకుంటాం అనుకున్నాం కానీ దాంట్లో ఇంత సమాచారం ఉందని మేము ఎరగాం అది తెలుసుకుని తీరాలి ఆత్మావా అరే ద్రష్టవ్య తర్వాత ఆత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలో ఇంకో కారణం ఆత్మ అసలు ఏమిటో ఆత్మా అనే మనం చూస్తున్నాం ద్రష్టవ్య దగ్గరికి తర్వాత వస్తాము ఇప్పుడు మీ గురించి మీరు చూసుకోండి నేను అనే అనుభవంలో ప్రాణశక్తి గలదు నేను గాలి పీలుస్తున్నాను నేను నడుస్తున్నాను నేను పరిగెత్తుతున్నాను నేను బ్రతికి ఉన్నాను నేను భవిష్యత్తులో చచ్చిపోతాను ఇదంతా కూడా ప్రాణం చుట్టూ వీడి అనుభవాలన్నీ ఆ నేను చుట్టూ కేంద్రితమై ఉన్నాయి ప్రాణప్రధానంగా దెన్ నేను చూస్తున్నాను వింటున్నాను మనస్సుతో ఆలోచిస్తున్నాను బుద్ధితో పండితున్నైనాను తెలుసుకుంటున్నాను విచారణ చేస్తున్నాను అని ఈ విధంగా ఆ నేను చుట్టూ నేను అనేది విజ్ఞానశక్తి చుట్టూ కేంద్రితమైనా కాబట్టి ఈ నేను అనే అనుభవంలో క్రియాశక్తి దానికే ప్రాణశక్తి అని పేరు మరియు విజ్ఞానశక్తి ఈ రెండు కూడా నేను అనే అనుభవంలో పడుగు పేక వలె పెనవేసుకొని ఉన్నాయి కాబట్టి ఆత్మంటే అదిగో ఆ విజ్ఞానశక్తి ప్రాణశక్తి ఎక్కడ నుంచి ఉద్బుద్ధమవుతున్నాయో అవి రెండు ఎక్కడి నుంచి పులు పుట్టుకొస్తున్నాయో అదే ఆ